చిన్నగా ప్రేయర్ చేసుకుని వాక్యం తీసుకుందాం ప్రార్థన చేసి పరుషు తర దేవా మీకు వాదనాలు వేసయ మహోన్నతుడ మహిమ స్వరూపి మీకు వాదనాలు తండ్రి ప్రవ్వాయి దినం మీ యొక్క శాంతత నడిపించినారు సురక్షితంగా మీ ప్రాంతాన్ని నడిపించినారు మిమ్మల్ని స్థుతించలాగా మిమ్మల్ని వెనపరచలాగా ప్రవ్వానీతి సత్యాన్ని ప్రకటించలాగన మీరు మమ్మల్ని ఇక్కడ నడిపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో బంధనాలు స్థుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం ముఖ్యంగానైనా ఈరోజు పర్వేస్ మ్యారేజ్ అకేషన్లో మీరే ప్రభా ఆధిపత్యం వహించి ఎంతో సక్సెస్ఫుల్గా మ్యారేజ్ ని మీరు నడిపించడం మీకు ఎంతో బదనాలు అనేక మందికి అనుమానాలుంటుండగానే ఆ బిడ్డ ఎంతో ఆసక్తితో దేవుని సేవ అనేక ప్రాంతాలలో కాబట్టి దేవుని సేవకులకు ఏది లోటు ఉండదు అన్న విషయాన్ని మీరు ఈరోజు మాకు మరోసారి చూపించినారు దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు బాబా తన కుటుంబం అంతా సంతోషంతో ఈరోజు మీ సన్నిధిలో గడపడం ఎంతో మంచి భాగ్యం ఎంచుకున్నారు బాబా దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలైనా ముఖ్యంగా మనోజ్ బ్రదర్ సేవ జీవితాన్ని ఆశ్రయించి అతని ద్వారా ఎంతో మంది యోగనస్తుల జీవితాలు స్థిరపడుతున్నాయి ప్రభావ తన కుటుంబాన్ని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి బ్రదర్ సిస్టర్లు జీవితాలలో నూతన కరలు జరిగించండి వాళ్ళ పిల్లల భవిష్యత్తును ఆశ్రయించండి వాళ్ళని బ్లెస్ చేయండి వారికి ఎటువంటి కొరతలున్నాయ్ చూడండి ప్రభావ వాటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావిత వాక్యానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం మీ వాక్యం నీ సత్యాన్ని మా యొక్క ఆత్మీయ నేతలను దీపమని వాక్యాన్ని ధ్యానించాలా అందులో నీ సత్యాన్ని మా జీవితాలను అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి మీరు రాకవారి సరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె డేట్ ఫిఫ్టీన్త్ కదా మ్యారేజ్ డేట్ ఫిఫ్టీన్త్ ఈరోజు పదిహేనవ తారీఖు జులై టూ థౌసండ్ నైన్టీన్ దిస్ ఈస్ బెబిలోనియన్ టైమ్స్ బబులోను క్యాలెండర్ అంటాం దీని బబులోన్ క్యాలెండర్ ప్రకారంగా ఈజిప్షియన్ క్యాలెండర్ కూడా అంటాం దీన్ని మనం ఇప్పుడు పాటిస్తున్న క్యాలెండర్ కాబట్టి ఆ క్యాలెండర్ సూచిస్తుంది విఆర్ లివింగ్ ఇన్ బబులోన్ బెబిలోన్ టైమ్స్ బబులోన్ కాలంలో మనం ఉంటున్నాం ఎందుకంటే న్యూ టెస్టిమెంట్ వస్తే మనకి ఎక్కడ కనిపించదు బబులోన్ యాక్చువల్గా బెబిలోన్ లేదు సదర్న్ రీజన్ ఆఫ్ ఇరాన్ ఇరాక్ లో ఉందనేసి ఒక ఎంపీ మైదానంలో ఉంది బట్ నో న్యూ దట్ ఎక్కడ ఉంది అది భూమి లోపల వెళ్ళిపోయింది అది బట్ న్యూ రెవల్యూషన్ స్టార్ట్ వచ్చినప్పటికీ బెబిలోన్ ఉంది అక్కడ అంటే చాలా మంది దాన్ని చూడలేని స్థితిలో నెరవేర్చు ఎక్కడ ఉంది బెబిలో అంటే ఒకప్పుడు ఉండే అక్కడ బట్ ఇక్కడ న్యూ టెస్ట్ చెప్తుంది ఉన్నది కూ బులోను కూకు చెప్పినాడు అంటే బబులూన్ మన కాలంలో ఉన్నది ఇప్పుడు ఎట్లా ఉన్నది ప్రభు మనకు అదే చూపిస్తున్నాడు ఇట్ ఈస్ ఇన్ ద స్పిరిచువల్ లేయర్ అదే స్పిరిచువల్ ఫామ్ లో ఉంది ఫిజికల్ ఫామ్ లో లేదు ఒకప్పుడు ఉండే ఏన్షియట్ టైంలో డానియల్ టైమ్ లో మనం చూస్తాం శత్రక్ మిషక్ అభిజ్ వాళ్ళ టైంలో చూస్తాం ఇట్ వాస్ ఇన్ ఫిజికల్ ఫామ్ నెబుక్ కింగ్ దాన్ని పరిపాలించండు తన కుమారుడు బెల్ షాజర్ హేవాడ్ దాన్ని తర్వాత అసీరియన్స్ దాన్ని పరిపాలించు మనం చూస్తాం అది ఉండే ఫిజికల్ గా కానీ ఈ రోజు లేదు అది ఫిజికల్ గా కానీ న్యూ టెస్ట్మెంట్ ఏం చెప్తుందంటే ఈ రోజు బబులోను ఉన్నది ఏ రీతి ఉంది ఇన్ ద స్పిరిచువల్లే స్పిరిచువల్ ఫామ్ లో ఉంది అది మనం చూడాల కాబట్టి వాక్యాలన్నీ దానికి సంబంధించినాయి బులోని ఏరీతి ఉంది ఆ రోజు బబులోని అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ద కవర్ ఆఫ్ బ్యాబెల్ నుంచి వస్తుంది నిమ్రాజ్ కవర్ ఆఫ్ బ్యాబెల్ ని కట్టినాడు కదా అక్కడ నుంచి స్టార్ట్ అయింది దాన్ని బ్యాబెల్ ఎందుకన్నారంటే నీకు తెలుసు దేవుడు అక్కడ నుంచి దిగొచ్చిన తల దూతలతో పాటు దిగొచ్చి మనుషులు ఏం చేస్తారో చూసినాం రా వాళ్ళందరి దిగొచ్చి అక్కడ మనుషులు చూసేవారు వాళ్ళ హృదయం అంతా వికడ్నెస్ నిండింది కాబట్టి వాళ్ళ అక్కడ నుంచి ఆ టవర్ కూలిపోయినప్పుడు వాళ్ళందరు కింద పడిపోయినాక వాళ్ళ లాంగ్వేజెస్ అన్నింటినీ దేవుడే తారుమారు చేసి కన్ఫ్యూజన్ అంటుల్ బాబెల్ అంటే కన్ఫ్యూజన్ బాబిలోన్ అంటే కూడా ప్లేస్ ఆఫ్ కన్ఫ్యూజన్ తర్వాత మనం లాస్ట్ వీక్ చూసినాము లైన్ ఆఫ్ కన్ఫ్యూజన్ గాడ్ హాస్ డివైడెడ్ పీపుల్ బై ద లైన్ ఆఫ్ కన్ఫ్యూజన్ సో పర్పస్ఫుల్ గాడ్ కన్ఫ్యూజ్ ద లాంగ్వేజెస్ అక్కడ అనేసి మనం చూస్తున్నాం కాబట్టి బబులోన్ అనేది కన్ఫ్యూజన్ కి నిలయం సో ఈ రోజు కన్ఫ్యూజన్ ఎక్కడుంది ఆఫ్కోర్స్ ఫిజికల్ లెవెల్ మన కన్ఫ్యూజన్ ఎక్కడుంది కన్ఫ్యూజన్ పాలిటిక్స్ ల కన్ఫ్యూజన్ గవర్నమెంట్ కన్ఫ్యూజన్ లా ల కన్ఫ్యూజన్ జస్టిస్ ల కన్ఫ్యూజన్ ఇంకెక్కడ కన్ఫ్యూజన్ లేదు రిలీజన్ ఏ రిలిజన్ చేసినా కన్ఫ్యూజన్ ఎస్పెషలీ ద రిలీజన్ టు విచ్ వీ బిలాంగ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ కెథలిక్సిజం ల కన్ఫ్యూజన్ ప్రొటెస్టెంటిజంల కన్ఫ్యూజన్ Protestantism, Protestantism I remember, no, early 80s, denominations more than 25,000 research ప్రొటెస్టెంటిస్ లో ఎన్ని డినామినేషన్స్టెంటి రిపోర్ట్ లో ఈ రోజు ఇట్ హస్ థర్టీ ఫైవ్ థౌసండ్ రఫ్లీ అన్ని డినామినేషన్స్ అంటే ఎందుకు ఇట్స్ బికాస్ ఆఫ్ కన్ఫ్యూజన్ Bible, నా బ్యాక్లౌన్ ఎక్కడ ఉందంటే బైబుల్ చెప్తుంది బబులో ఉద్దేశించి the religious system is full of confusion. అండ్ ఎక్కడ ఉందా కన్ఫ్యూషన్ అంటే ఇట్స్ ఇన్సైడ్ నాట్ అవుట్ సైడ్ అనేటి మనకు చూపించింది ఆ సంబంధించిన ప్రాఫెసీస్ మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఆ రోజు బబ్లు కూలిపోయి ఓల్డ్ టెస్ట్మెంట్ లో దాన్ని ఎవరు కట్టడానికి వీల్లేదు అన్నాడు ప్రాఫసీ ప్రకారంగా సద్దాం హుసేన్ కట్టిండు కొంచెం పోర్షన్స్ కట్టిండు ఎందుకంటే సద్దాం హుసేన్ డిక్లేర్ చేసుకుంటే ఏంటంటే నేను నెగర్ నెనియేజ్ నుంచి బయటకు వచ్చిన వాడిని జాన్ అది ఏమంట మా బ్లడ్ లైన్ నెబ్బు కదిలేసారు బ్లడ్ లైన్ నుంచి నేను వచ్చిన వాడిని కాబట్టి మా ముతాత గడినట్లు నేను కూడా మళ్ళా బబుల్ని కడతా అని తీర్మానించుకున్నాడు తెల్లవారే వాణ్ణి కొలాబ్స్ చేసి వాడిని ఊరి తీసి వై బికాస్ ఎవరు కూడా కట్టడానికి వీలేదు బబుల్లోని ఫిజికల్ ఫామ్ లో గంభీరమైన ప్యాలెస్ కట్టిండు తదాం అమెరికన్స్ వచ్చి ఒక్క దాని మీద మొత్తం కొలాబ్స్ అయిపోయింది రీసెంట్ రీజన్ కదా అది కాబట్టి ఆ ప్రాఫెస్ ఈస్ ఏంటంటే ఎవరు కూడా దానికి కరడానికి వీల్లేదు ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద స్పిరిచువల్ ఫామ్ టుడే ఓల్డ్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అవే బికాస్ ఆల్ థింగ్స్ హ్యావ్ బికమ్ న్యూ పాతవి గతించినాయి సమస్తం క్రొత్తమైనవి కాబట్టి ఓల్డ్ థింగ్స్ కి మనం చూడలేము అవి ఫిజికల్ ఫామ్ లో ఉండే నో డౌట్ అబౌట్ ఇట్ బట్ ఆఫ్టర్ క్రైస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ న్యూ ఫార్మ్ అది ఏంటంటే స్పిరిచువల్ ఫామ్ స్పిరిచువల్ ఎయిర్ ప్రాఫెసెస్ అన్ని ఇప్పుడు స్పిరిచువల్ లేయర్ లో ఆపరేట్ అవుతున్నాయి అన్ఫార్చునేట్లీ బికాస్ బాబెల్ ఎక్కడ ఉందో తెలుసు మీకు ఇట్స్ విదిన్ కాబట్టి ఈ స్పిరిచువల్ లేయర్ అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది అందుకే ఎక్కడ చూసిన చర్చిస్తాల్లో ప్రాఫెసెస్ ని ఫిజికల్ లేయర్ లో ఇంటర్ప్రిట్ చేస్తుంటారు దట్స్ వై దే ఆర్ మిస్ లేని ప్రభుత్వం ఒక సిస్టమ్ నేర్పించండి యుట్ సపోజ్ టు సీ దేమ్ ఇన్ ది ఫిజికల్ ఫామ్ ఎందుకంటే ఇదంతా పాతవి గతించినాయి ఇప్పుడు అంతా క్రొత్తది కాబట్టి క్రొత్తది ఏంటంటే స్పిరిచువల్ లేయర్ లో ఉంటుంది ఎక్కడ ఉంది బాబులో అది స్పిరిచువల్ లేయర్ లో చూస్తే నీకు కనిపిస్తుంది ఈ కన్నా కనిపిస్తుందా కనిపించదు అది ఇక్కడ కనిపించాలా దీని కన్నా కనిపించాల అందుకే నీకు స్పిరిచువల్ లీడింగ్ చాలా అవసరం ఎన్ టైమ్స్ లో ముఖ్యంగా మనం ఉంటున్న కాలంలో ఈ ప్రొఫెషనల్ అర్థం కావాలంటే కూడా అంత ఈజీ కాలేదు ఎందుకంటే దీస్ ఆర్ వెరీ టఫ్ ఈవెన్ బైబుల్ కాలేజెస్ లో కూడా అంత డెప్త్ గా అర్థం చేసుకోలేదు చెప్పలేరు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళకి అది బయలుపరచబలేదు అందుకే శిష్యులు తనట్టాడు వారికి ఇవి బయలుపరచలేదు కానీ మీకు బయలుపరచబడ్డాయి ఎందుకు మీరు ఏమైనా గ్రేట్ పీపుల్ ఆ విఆర్ నాట్ గ్రేట్ పీపుల్ మనం హైలీ ఇంటెలిజెంట్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ మనం విరీనా కానీ కదా జ్ఞానులకు వాటిని మరుగు చేసి బాలులకు బయలుపరచడం ద్వారా ప్రవచనం వైస్ పీపుల్ కి హైడ్ చేసిండు సామాన్య పామర్లకి వాటిని బయలుపరచు నేనైతే పామన్ ఉండే ఐ విల్ కన్సర్ మై సెల్ఫ్ ద మోస్ట్ ఇలిటరేట్ ఆఫ్ ఆల్ లేకుంటే నాకు ఇవి అర్థం కావు ఐఎం హైలీ క్వాలిఫైడ్ ఫెలో ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టాపర్ అన్ని విషయాలలో అని చెప్పుకుంటే నాకు ఇవి అర్థం కావు ఎందుకంటే అది ఫిజికల్ ఇయర్ అది ఆయన దృష్టిలో మనము ఈ లోకం దృష్టిలో మనం వెరివారి వల్ల ఉంటే కానీ ఇవన్నీ గ్రహించలేము క్వరెంటీయర్స్ లో చెప్తారు కదా కాబట్టి ఈ ప్రాఫెసెస్ ని మనం కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇట్స్ నాట్ న్యూ ఫర్ అస్ కదా anybody would have projected from the recordings they have already gone beyond 400 hours 400 hours of prophecy i don't think anybody would have documented hmm. and andlo enni neraverney kuda we have tracked andlo pramanam chusina prophecies enni neravey vadani ithi manu track cheyagaliginam which exactly means god is with us god is talking through us god is talking to us adine nenu dhairyamga cheppagalanu atvanti asthirakamaina vishayalu మనం చూడగలుగుతున్నాం సరే చాలా సంఘాలలో ప్రొఫెషనల్ ధ్యానిస్తూ ఉంటారు కరెక్ట్ అవన్నీ వాటిని మనం రిజెక్ట్ చేస్తలేదు కానీ మనకు చూపించిన విధానం వేరే వాటిని మనం రిజెక్ట్ చేస్తలేదు బికాస్ వి ఆర్ నాట్ సపోజ్ టు జెట్స్ దిల్ బట్ మనకు చూపించిన విధానం కరెక్టా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి పర్పస్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ నేను ఒక్కడనే కాదు ఇక్కడ ఎవరిని కాదు చెప్పచ్చు అతను చెప్తాడు నువ్వు చెప్తావు ఎవరైనా చెప్తావు నువ్వు చెప్పినావు నువ్వు చెప్పినావు సంపద గారు చెప్తాడు ఇక్కడ ఇంకోవరని వచ్చి ఎందుకంటే ఎవరినైనా లీడ్ చేయగల దేవుడు ఎందుకంటే దేర్ ఇస్ ద సేమ్ స్పిరిట్ విదిన్ ఎస్ అది ప్రభుత్వం మన దేవుని యొక్క ఆత్మ నా ఒక్కల్లోనే లేదు కదా రక్షింపబడి మీరంతా ఆయన ఆత్మని స్వీకరించాలి కాబట్టి మీలో కూడా అదే ఆత్మ కాబట్టి నాతో మాట్లాడే దేవుడు మీతో మాట్లాడతాడు అన్ని నాతో ఎందుకు మాట్లాడాలా దాట్స్ సంథింగ్ రాంగ్ అన్ని నా ద్వారానే ఎందుకు మాట్లాడాలా స్టిల్ ఇట్ ఈస్ రాంగ్ ఎవరి ద్వారానైనా మీ దగ్గరకు వచ్చి నిలబడండి తీర్మానిచ్చుకోండి నాట్ లీడ్ మీ అని అడగండి ఎందుకు లీడ్ చేయడానికి తప్పక లీడ్ చేస్తాడు అఫ్ కోర్స్ కొంచెం ప్రిపరేషన్ అవసరం ప్రిపరేషన్ ఎందుకంటే సమ్ టైమ్స్ నాకు కొన్ని గంటలు పడుతుంది త్రీ అవర్స్ నాన్ స్టాప్ ఫోర్ అవర్స్ నాన్ స్టాప్ పడుతుంది ప్రిపేర్ కాలేదు డేటా ప్రిపేర్ కాలేదు వర్క్ ప్లేస్ లో సో అందరు వెళ్ళిపోయినాక ఫైవ్ ఓ క్లాక్ కి నేను స్టార్ట్ చేస్తాను ఈవెనింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ వన్ అండ్ హాఫ్ అవర్ సెవెన్ మాక్సిమం అంటే సెవెన్ సెవెన్ థర్టీ ఒక టూ అవర్స్ స్పెండ్ చేస్తా ఈవినింగ్ ఎవ్వరుండరు ఒక్కనే కూర్చొని అవన్నీ వాటిలన్నీ రెఫరెన్సెస్ అన్ని రాస్తాయి ఇది కూడా చాలా రాసుకున్న రెఫరెన్సెస్ పెండ్లీ బయో రాసుకోవచ్చు పెండ్లీ చూసి వచ్చి వచ్చినాక కూడా మధ్యాహ్నము నేను అట్లీస్ట్ నాన్ స్టాప్ టూ అవర్స్ మోకాళ్ళ మీదనే ఉన్నాను ఉండి అట్లనే రాష్ట్ర ప్రియర్ చేసుకోవద్దు నిద్ర వస్తుంది అయినా చేస్తూ అవన్నీ రాసుకొని ప్రిపేర్ అయి వచ్చింది ఎందుకంటే ప్రిపేర్ కాకుండా యూ కెనాట్ బి అ సోల్జర్ దిస్ ఈస్ అ బ్యాటిల్ ఫీల్డ్ నేను ఏదో నాకు అనాయింటింగ్ ఉంది నాకు ఇంటెలిజెన్స్ ఉంది ఐ కెన్ స్పీక్ వెల్ అని ఇక్కడ లెవెడ్డాది కాదు దట్ ఈస్ అగెయిన్ ఫిజికల్ నీకు స్పిరిచువల్ అనై అవసరము తర్బీదు కూడా అవసరం ట్రైనింగ్ కూడా అవసరం ఎక్విపింగ్ ఎక్విపింగ్ సైన్స్ మన మినిస్ట్రీ పర్పస్ అదే కదా సర్వింగ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద లాడ్ ఈజ్ అవర్ పంచీ పంచదై దిస్ దర్వ్ దీపుల్ బట్ వీఆర్ సర్వింగ్ ది ఫాస్టర్స్ దట్ ఈ అవర్ మినిస్ట్రీ కదా మన మినిస్ట్రీ పర్పస్ అదే కాబట్టి చాలా కష్టపడు చాలా కష్టం ఎందుకంటే సైతాన్ని మనల్ని కొట్టి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది వాడికి అవకాశం ఇవ్వదు ఎందుకంటే వాడు ట్వంటీ ఫోర్ అవర్స్ మన సహోదరుల మీద నేరం మోపుతున్నాడు అక్కడ పోయి దేవుని దగ్గర పోయి దివా రాత్రులు మన సహోదరుల మీద వాడు అక్కడ నేరాలు మోపుతున్నాడు వై ఎందుకు నేరం మోపుతున్నాడు వాడు మన మీద అంటే నీ లేదా లోపం ఉంటాను కదా నేరం మోపాడు వాడు నీ దగ్గర నా దగ్గర అబద్ధాలు చెప్పగలడు సైతాన్ని గానీ దేవుడు సైనా అబద్ధాలు చెప్పలేదు కదా వాడు అక్కడ పొయ్యి ఆయన సన్నిధిలో నిలబడి సైతం నిలబడతాడు ఆయన సన్నిలో నీకు తెలుసా అనేదా యోగం ఒకటే కాదు అహాబు విషయంలో చూసినాం అన్న అహాబు విషయంలో కూడా అహాబుని అహాబు యుద్ధానికి పై చనిపోలాగా ఏలియా ప్రవచనం నెరవేరు ఎవరు ఆహాబ్ని ప్రేరేపిస్తారు అంటే దూతలు రకరకాల ఐడియాస్ ఇస్తుంటే దేవుడు వింటలేడు వాళ్ళ ఐడియాస్ అప్పుడు అపవాది వచ్చిన పడి నన్ను పంపించి నేను వాడు యుద్ధంగా పోయి చచ్చిపెట్టేస్తా అంటే అపవాది నువ్వు ఎట్లా చేస్తావు అంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సైతాల్లో నేను ఆహాబ్ దగ్గర మూడు మంది ప్రా ఉన్నారు ఆ ప్రాఫిట్స్ నోట్ లోకి దూరి అబద్ధాన్ని ప్రవచింపజేస్తా అప్పుడు వాడు ఆ ప్రవచనం నిని నిజం అనుకొని యుద్ధంగా పోయి చనిపోతాడు అప్పుడు వాడి రక్తము కుక్కలు నాకుతాయి అది ఏలి ప్రవచనం నెరవేరడం అంటాడు అప్పుడు దేవుడు ఏమంటు అప్ప సైతాన్ సైతానా పో నీకు అధికారం ఇచ్చిన అంటాడు అప్పుడు నాకు ఐ ఓపెనింగ్ ఏంటంటే దేవుడు అధికారం ఇవ్వకపోతే సైతాను నిన్ను నన్ను ముట్టడు దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద చర్చ్ టుడే లేదు యోగు విషయంలో కూడా అంటిల నన్ పర్మిటెడ్ దిల్ యోగు ముట్టలేకపోయాడు కదా యోగు చుట్టూ కలిసే ఉండే దేవుడు దేవుడితో అనుకున్నాడు అపవాళ్ళు నువ్వు ఆయన చుట్టూ కంచె పెట్టినావు కాబట్టి నిన్ను మహిమపరుస్తున్నాడు ఒకసారి ఆ కంచెసి నిన్ను దూషిస్తాడు అంటే ఓ సైతాన్ అధికారం ఇచ్చిన ఆయన ప్రాణం తప్ప సమస్త అధికారం ఇచ్చిన అన్నాడు అప్పుడు సైతన్ బయట టచ్ చేసాడు యోఫ్ ని అంటే అంటిల్ అన్లీస్ గాడ్ పర్మిట్స్ ఆల్సో కెనాట్ టచ్ యూ పర్టికులర్లీ న్యూ టెస్ట్మెంట్ బిలివర్స్ ని టచ్ చేయలేడు ఎందుకు తెలుసా ఓల్డ్ టెస్ట్మెంట్ బిలీవర్స్ కాన్సెప్ట్ వేరే వాళ్ళకి గొర్రెల రక్తము కేవలము టెంపరీగా వాళ్ళ పాపాలు కప్పిపొచ్చినాయి కానీ క్షమాపడలేదు సెట్ అండ్ టచ్ చూపిస్తున్న న్యూ టెస్ట్మెంట్ చాప్టర్ లో మోసపుచ్చు ఆత్మను నేనే వారికి పంపించున్నాను ఎందుకు పంపిస్తున్నా ట్రూత్ ఎవరైతే సత్యని ప్రేమించడో వాని మీదపుచ్చు ఆత్మీస్తున్నాడు వెరీ మచ్ విదిన్ మనలో మన మధ్యలోనే అది మనకు కనిపిస్తుంది అండ్ పర్టికులర్లీన్ మనం చూస్తున్నాము ఆల్మోస్ట్ ఐ థింక్ లుకింగ్ అట్ వన్ ప్రకటనలో ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయంలోని కొన్ని వాక్యాలే మనం చూస్తున్నాము ఫర్ ఆల్మోస్ట్ దిస్ ఈస్ అవర్ ట్వెంటీ అవర్ ఈరోజు నిన్న మార్నింగ్ అనుకోండి నేను అప్లోడ్ చేసినాను నైన్టీన్త్ అవర్ సో నైన్టీన్ అవర్స్ ఆఫ్ రికార్డింగ్ ఆల్రెడీ డన్ తొమ్మిదవ అధ్యాయంలో పదమూడవ వచ్చిన ఉన్న ఈ యొక్క సిక్స్త్ ట్రంప్ ఎట్ జడ్జిమెంట్ అనే అంశం ధ్యానిస్తున్నాం కొన్ని నెలల నుంచి సిక్స్త్ ట్రంప్ ఎట్ జడ్జిమెంట్ లో మనం ఏం చూస్తున్నాం అంటే ఈ ట్రంప్ ఎట్ అనేది ఏంటి ఇట్స్ వార్నింగ్ అని చూస్తున్నాము దాని తర్వాత సిక్స్త్ ట్రంప్ ఎట్ అంటే దిస్ ఇస్ ఆల్ దిస్ ద లాస్ట్ వార్నింగ్ సెవెంత్ ఈస్ సైకిల్ కంప్లీషన్ సెవెంత్ ట్రంప్ కి ద టైమ్ విల్ స్టాప్ ద క్లాక్ విల్ స్టార్ట్ కాలం ముగిస్తే అప్పుడు జడ్జిమెంట్ స్టార్ట్ అవుతాయి సో విఆర్ లివింగ్ ఇన్ దిస్ సిక్స్ కంపీటెడ్ టైమ్ దీస్ దైనంగ్ అన్న విషయాన్ని ధ్యానించినాం తర్వాత చాలా మంది ప్రాఫెటిక్ టీచర్స్ చెప్తుంటే నేను విన్నాను ఎందుకంటే నాకు ప్రొఫెసి అంటే ప్రాఫెసీ సబ్జెక్ట్ అంటే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ మై హై స్కూల్ డేస్ వచ్చి నేను ప్రాఫెసీస్ చదివేటో నాకు ఆలోచించి ఇంట్రెస్ట్ అది నేను హై స్కూల్లో ఉన్నప్పుడు కూడా ప్రాఫెసీ పుస్తకాలు చదివేటండి డానియల్ ప్రాఫెసీస్ interpretation of the book of Daniel, ఇలాంటి పుస్తకాలు ఉంటాయి నాకు అర్థం కావట్లేదు అది ఎవరు తెచ్చిన తెలియదు అట్లాంటి పుస్తకాలు మా ఇంట్లో ఆ రోజులలో దాని ఆ సికింద్రాబాద్ మన మనోహర్ థియేటర్ ఇక్కడ ఎక్కడో మార్నాథ రివైవల్ క్రూస్ అనే ఒకటి మినిస్ట్రీ ఉండేది ఎంతమంది తెలుస్తుంది తెలుసా ఆస్ట్రేలియన్ డాన్ స్టాంటన్ అనేవాడు డాన్ స్టాంటన్ అని ఆయన ప్రాఫిటిక్ అలర్ట్ అని ఒక మ్యాగజిన్ పబ్లిష్ చేసేవాడు అది నేను సబ్స్క్రైబ్ చేసుకుని చదివేవాడి ఎవ్రీ మంత్ అందులో ఆయన అన్ని ప్రాఫెసీస్ గురించి ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చేవాడు సరే అఫ్ కోర్స్ ఐ హావ్ సమ్ డిఫరెన్సెస్ విత్ హిస్ ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు ఐ హండ్లీ ఇప్పుడు నేను చూస్తే అందులో చాలా డిఫరెన్సెస్ నేను గమనించిన పర్టికులర్లీ ఇట్స్ కల్ట్ ప్రీచింగ్ అని నేను గమనించాను ఇట్స్ అ కల్ట్ అని నేను ఆల్రెడీ ప్రూవ్ ఇట్ సో మెనీ టైమ్స్ ఇన్ అవర్ ఓన్ సర్కిల్స్ ఎందుకంటే వాట్ నాట్ దేర్ ఇన్ ద బైబుల్ ఇఫ్ యూ ప్రీచ్ ఇట్స్ అల్ట్ సింపుల్ లాజిక్ What's there in the Bible if you preach? You are with the Lord. That's what we call the Lord. They will walk in. And He is with you. He is leading you. That's what we call the Lord. Sir, we have to tell you about a 20th hour. We have almost come close to... What do you say? We have to tell you about a 20th hour. What do you call the Euphrates River? That's what English is. యూఫ్రెటిస్ రివర్ దగ్గర నలుగురు యుతలు బంధింపబడ్డారు ఫర్ అ లాంగ్ లాంగ్ టైం ఎంత లాంగ్ తెలియదు అది కానీ ఎప్పుడైతే సిక్స్త్ ట్రంఫేట్ ఊదబడిందో వాళ్ళు విడుదల పొందిండ్రు కాబట్టి ప్రాఫిటింగ్ సర్కిల్స్ చదివినప్పుడు యూఫరెటిస్ రివర్ గురించి ఎవరు చెప్పరు నేను ఐగూప్త గురించి ధ్యానించినప్పుడు నైన్ నది గురించి ధ్యానిస్తాం కదా మళ్ళీ యూఫ్రెటీస్ రివర్ గురించి ధ్యానించినప్పుడు ఇది ఎక్కడ ఉంది అంటే నీవు నాకు ఈరోజు బాగా తెలుసు యూఫ్రెటిస్ ఎక్కడ ఉందా యూఫ్రెటిస్ నైలు ఐదు యూఫ్రెటిస్ వెరీ ఈజీ నేను ఆల్రెడీ క్లూస్ ఇచ్చిన మీకు స్టార్టింగ్ లోనే అండ్ ఓల్డ్ రికార్డింగ్స్ లో కూడా ఉంది ఈ యూఫ్రటిస్ రివర్ ఎక్కడ ఉందంటే బబుల్ ఉంది కాబట్టింగ్ ఇన్ ది బ్యాక్లో ఈ ప్రాసెస్ ఎక్కడైనా పెరుగుతుంది అంటే యూఫ్రటిస్ రివర్ దగ్గర స్టార్ట్ అయింది ఈ సిక్స్త్ ట్రంప్ వార్నింగ్ కాబట్టి యూఫ్రెటిస్ రివర్ అంటే ఉన్నది ఈరోజు ఇన్ ద ఫిజికల్ లేయర్ అది ఉంది అక్కడ యూఫ్రెటిస్ అది ఉంది ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఉంటుంది రివర్ బట్ ఫిజికల్ లేయర్ లో ఆ దూర్తలు ఎక్కడ ఉన్నాడు ఉంది అక్కడ మన దూర బంది పొందినట్లు ఎక్కడ ఉంది అడా విడుదల పొందినట్లు ఉంది అక్కడ అది మిస్ అయిపోయింది కదా సో ఇది ఫిజికల్ యూఫరెటిస్ రివర్ కాదు ఇక్కడ చెప్పబడుతుంది ఇది స్పిరిచువల్ యూఫరెటిస్ రివర్ క్లూ ఏంటంటే ఈ నలుగురు దూతలు దూతలు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఎవరు దూత అంటే ఒక రకంగా ఓల్డ్ టెస్ట్మెంట్ టైప్ ఆఫ్ టీచింగ్స్ లో దూత అంటే హెవెన్ నుంచి దేవుని దగ్గర నుంచి దిగొచ్చే దూతలు మైఖెల్ గ్యాబ్రియల్ ఇట్లా కొన్ని దూతలు ఉన్నారు ఒక ముగ్గురు దూతల నేమ్స్ మనం చూస్తాం బైబుల్లో ఆ ఫస్ట్ దూత నేమ్ నాకు జ్ఞాపకానికి వస్తలేదు గిద్యోను దూత వస్తది కదా గిద్యోను టైమ్ ఒక దూత దిగొస్తాడు నేమ్ ఉంది అక్కడ నాకు అడ్వంటరీ కలుద్ద బట్ అట్లీస్ట్ త్రీ ఏంజిల్స్ కి నేమ్స్ మనం చూసినాం బైబుల్లో తక్కిన ఏంజిల్స్ కి నేమ్స్ ఉండవు మనం చూడము ఇక్కడ మైకెల్ గ్యాబ్రియలే ప్రిడామినెంట్ గా అనిపిస్తుంటారు బైబుల్లో మనకి డానియల్ గ్రంథం కష్టపడికి గ్యాబ్రియల్ దూత డానియల్ కి చెప్పడానికి వస్తున్నట్టు కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ కొన్ని టైమింగ్స్ గురించి అయితే లూసిఫర్ ఆపేస్తాడు గ్యాబ్రియల్ దూతని అయితే గ్యాబ్రియల్ దూతని కొంతకాలం ఆపేసినప్పుడు మైకేల్ దూత వచ్చి లూసిఫర్ ని గద్దించి అప్పుడు గ్యాబ్రియల్ కి రిలీజ్ ఇస్తాడు अब गैपरी ध्यान तक माड़ता नी दीजन इधे अब इलांटोडाट की दूत अंत देवनी सेवकड़ अंक संघ दूत को राय बड़न अच्छे वाक्य दूत अंत न्यू टेस्ट मिनीस्टर्टर आर्जे देवनी सरचार संघ दूत న్యూ టెస్టిమెంట్ అంటే దేవుని సేవకుడు కాబట్టి ఇక్కడ నలుగురు దూతల గురించి రాబడ్డాయి వీళ్ళు ఎందుకు బంధింపబడినరు అన్న విషయం ఎందుకు బంధింపబడినరు ఎవరు బంధిస్తారు ద స్ట్రాంగ్ మ్యాన్ ఎవరు స్ట్రాంగ్ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్ బైబుల్ లో స్ట్రాంగ్ మ్యాన్ అంటే సైతాన్ గురించి చెప్తాడు బైబుల్ లో స్ట్రాంగ్ మ్యాన్ అంటే సైతాన్ కాబట్టి స్ట్రాంగ్ మ్యాన్ బంధిస్తాడు అందుకే బాప్తిజం ఇచ్చేహానకాలం వల్ల ఏ స్టోర్ చెప్తాడు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ He is in the hands of the strong men ever since the days of john the baptist baptizham ichu johannu kalam modul koni ee roju varuku parlok rajyamu balavantu ni chethlo patabadindi so what is, what is kingdom of heaven kingdom of god kingdom of heaven church churchu balavantu chethla enduku patabadindi enduku adi release pandalekapothundi because it is all confusion agara devu vakyam unte ఎందుకు బలవంతం చేతి పట్టబడుతుంది అందుకే యోహాను పత్రికలు చూస్తాం మనము మీలో నుండి అనేక మంది అంత్యక్రీస్తులు బయలుదేరి లోపల నుండి అంటే ఆల్రెడీ వాడు లోపల ఉన్నాడు అందుకు బయలుదేరిడు వాడు బయట ఉంటే వాడికి ఏం లాభం వాడు లోపల దూరిడు బంధించిడు అయితే వాళ్ళ గురించి ఇక్కడ చెప్పబడుతుంది అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది మన ప్రాఫిటిక్ అండర్స్టాండింగ్ లో మనం చూసినాం ఇన్ చర్చ్ there are about four groups of people general uh, church general preaching sala manam only two groups chestam uh, gorrelu meekal ani chestam rendu groups chestam but actually manaki almost ikkada idi 10th year more than 10 years mana seva ministry particularly prophetic ministry there are four groups and you can they first group serpents second group scorpions third group multitude fourth group which is always outside of the church చెప్తాం మనం అవన్నీ ఉన్నాయి బైబుల్లో ఎవిడెన్సెస్ లోపల ఉంటే ఎప్పుడు బయట ఉంటది ఎందుకంటే ఆ ఫస్ట్ టూ గ్రూప్ సర్పెన్స్ అండ్ స్కార్పియన్స్ వాళ్ళతో పాటు వాళ్ళ ఫెలోషిప్ లో ఉండేటదే మల్టీట్యూడ్ ఇట్స్ క్రౌడ్ ఇట్స్ కాంగ్రిగేషన్ కాంగ్రిగేషన్ ఇస్ ఆల్వేస్ బ్లైండ్ వాళ్ళకి ఆ ఫస్ట్ గ్రూప్స్ ఎట్ అనిపితా ఉంటాయి అదే ఇక్కడ జరుగుతున్న ప్రాఫెసి కాబట్టి ఈ ఫోర్ ఏంజల్స్ ఆ ఫస్ట్ త్రీ గ్రూప్స్ లో ఒక గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి దాన్నే మనం సర్పెంట్స్ అంటే ఈ ఫోర్ గ్రూప్స్ ఆర్ సర్పెంట్స్ తెలుసు సర్పెండ్స్ గురించి మాట్లాడండి చెప్పండి ఎవరన్నా ఎవరన్నా చెప్పగలరా చూడండి మతేశ్వార్త ఇరవై మూడవ అధ్యాయం మతేశ్వర వార్త ఇరవై అధ్యాయము ముప్పై మూడవ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు జీసస్ అక్కడ ఏ శిక్షణ శిక్షను మీరు ఎలాగే చెప్పండి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఒక గ్రూప్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ అది ఫస్ట్ గ్రూప్ అది ఇట్స్ ఇంపాసిబుల్ అన్నట్టు వాళ్ళకి తప్పదు అన్నట్టు అందుకే మనకి దేవ్ లాస్ట్ బిఫోర్ లాస్ట్ వీక్ మనం చూసినాం లాడ్ లార్డ్ అని ఎవరు మాట్లాడతారు ఆ రోజు అంత జడ్జ్మెంట్ ప్రవ్వా ప్రభ్వా అని పిలుస్తున్నారు నీ నామండా ప్రవచించలేదా నీనామన్న రోగులను స్వస్థపరచలేదా నీ నామం దయములు వెళ్ళగొట్టలేదా నీనామన్న అద్భుతములు చేయలేదా నీనామన ఇది చేయలేదా నీ నామం అది చేయలేదా ఎవరంటారు చెప్పండి దేర్ ఆర్ టూ గ్రూప్స్ అక్కడ యాక్చువల్లీ లార్డ్ లార్డ్ టూ గ్రూప్స్ అది సర్పెంట్స్ అండ్ స్కార్పిన్స్ సర్పెంట్స్ రిప్రజెంట్ ఎ టైప్ ఆఫ్ ప్రీస్ టు కరప్ట్ ప్రిస్ టు అండ్ స్కార్పిన్స్ రిప్రజెంట్ ది ఎల్డర్స్ కు the ద కరప్ట్ ప్రీస్ టు దట్స్ ద ప్రాఫిటిక్ స్కీమ్ ఈ రోజు చర్చలో అర్థమవుతుందా ఇది ఇప్పుడు కాదు మనకి కాలకాలం ఎందుకు లేట్ గా వచ్చిన ఇంతకుముందు వచ్చేసింది కదా వాళ్ళ సహవాసంలో ఉంది కాంగ్రిగేషన్ ఎవ్రీ ప్లేస్ ఎవ్రీ వేర్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది డెనామినేషన్ సో వి హావ్ నథింగ్ అగేన్స్ డినామినేషన్ ఐ వాజ్ ఆల్సో ఇన్ దొలిక్ డినామినేషన్ ఐ కేమ్ మై ఫస్ట్ నేమ్ ఇస్ ఫ్రాన్స్ ఇస్ తెలుసా కూడా చూడండి ఎంత కామన్ కామనాలిటీ నేను కూడా పోయి క్యాండిల్స్ వెలిగించేటోడిని బ్రెడ్ పంచేటోని ట్యూస్డే రెండు గంటలకి సల్లా నీళ్ళతో స్నానం చేసుకుని పోయేవాడిని నెట్టి కూడా చర్చకి తర్వాత సెప్టెంబర్ ఎయిట్ కి కంపల్సరీ ఆడు పోయేటోడి తెకు వింటే చెప్పండి చెప్తుంది నేను సెప్టెంబర్ ఎయిట్ కి కంపల్సరీ వెళ్లేవాడిని వెళ్ళి అదంతా అయినాక అక్కడ నుంచి ఆఫీస్కి నేను ఎప్పుడు చెప్పాలి నా సాక్ష్యం గురించి ఎందుకంటే డివియేషన్ ఇది దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నేను ఎందుకు ఆ మతం నుంచి బయటకు వస్తుందంటే ఆ డివోషన్ ఎక్కువ అందులో అందులో ఆ భక్తి ఎక్కువ ఎంత ఎంత భక్తి అంటే పొద్దున్నేయాలా పువ్వులన్నీ తీసుకొచ్చి బొమ్మలు పెట్టాలా బొమ్మలు ఉండేది నాకు నేను చెప్తున్నాను లాగా నేను బొమ్మలు పెట్టుకుని పూజించిన ఆ సెంట్ ఆంథనీ స్టాచ్యూ మదర్ మేరీ స్టాచ్యూ అవన్నీ పెట్టుకుని నేను పూజించండి వాటికి అన్ని బొమ్మలు పెట్టి పూజించటండి అయితే ఐ రిమెంబర్ ఇట్ వాస్ ఇంకా సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ దట్ వాజ్ అ టైమ్ నేను అందులోంచి బయటకి రావడం స్టార్ట్ అయ్యింది అంటే అప్పటికీ చాలా భక్తి ఉంది నేను ఇంకా సేవలు చేస్తున్నాను వాక్యం చెప్తున్నాను అన్ని చేస్తున్నాను ప్రార్థన చేస్తే దయాల అద్భుతాలు జరుగుతాయి అటువంటి మెరాక్యులస్ మినిస్ట్రీలో కూడా ఉంటాయి బట్ స్టిల్ ఐ వాజ్ వర్షింగ్ దీస్ థింగ్స్ సెంటో స్టాచ్యూ ముందు కూర్చొని మోకలుండి గంటలు గంటలు ప్రేయర్ చేస్తుంది మదర్ మేరీ స్టాచ్యూ మందర పూ పెట్ట మందర పూలు బాగా కాసే ఆ రోజు నేను మందార పూలు అన్ని పెట్టి పూజించట్టు నేను నేను నిజంగా చెప్తున్నాను అయితే ఐ రిమెంబర్ ఇట్ వాజ్ సెప్టెంబర్ ఎయిట్ నైన్టీన్ నాకు బాగా గుర్తుంది నేను రిలీజన్ నుంచి ఎట్లా బయటకు ఆ రోజు నేను ఐ వాస్ రిపోర్టింగ్ టు మై ఫస్ట్ జాబ్ ఫస్ట్ డే దెన్ నైన్ కి నేను పోయి లెక్చర్ ఇవ్వాల ఫస్ట్ లెక్చర్ ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ మంచి ప్రిపేర్ అయిపోయి గంట సేపు ప్రార్థన చేసి ఇంకా మా అక్కడికి వెళ్ళిపోయిన ఎడికి ఖైరతాబాద్కి వెళ్ళిపోయిన నుంచి అక్కడ అక్కడేప్పుడు నేను ఆఫీస్ ఉంటే పోయినా క్లాస్ అయిపోయింది సాయంత్రం ఇంటికి వచ్చినాక ఓ మా ఫాదరు లెఫ్ట్ రైట్ తిడుతున్నాడు నన్ను ఎందుకు తిడుతున్నాడు తెలుసా నేను ఒక చిన్న రూమ్ లో ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఆ ఆ రూమ్ నేను నేను ప్రేయర్స్ ఆ రూమ్ లో ఆ రూమ్ లోని బొమ్మల గుడి అయితే ఆ క్యాండిల్స్ వెలిగించి నేను సెంటాన్ తోని అది వుడెన్ స్టాచ్యూ అది మంచి క్యాండిల్స్ పెరిగించి మోర్ దెన్ అవర్ వర్షిప్ చేసి నేను అడికెళ్ళిపోయినా ఇంటికి వచ్చినప్పటికి మా ఫాదర్ ఎం తిరుగుతున్నాడు అంటే నేను తాళం మర్చిపోయినా జేబులు వేసుకొని పోయినా రూమ్ తాళం కిటికీల నుంచి పొగలు వస్తున్నాయి డే అంతా ఆ ఒక్క క్యాండిల్ పోయి ఆ స్టాచ్యూ పడింది పడి మొత్తం గాల్ చేసింది ఆ స్టాచ్యూ ఆ సెంట్ మదర్ మేరీ స్టాచ్యూ అడికెళ్ళి కింద పడి పీసెస్ అయిపోయింది అంటే నేను ఇంకా స్పిరిచువల్ గా మేకప్ కాకపోయింటే రియలైజ్ నేను ఏం పాపం చేసిన ఎందుకు పడిపోయినా ఎందుకు ఆడిపోయింది అని అనుకుంటాం బట్ యాక్చువల్ గా విజమ్ ఏంటంటే గాడ్ ఈ స్పీకింగ్ టు యూ నువ్వు నీకు భక్తి ఉంది కానీ నీకు శక్తి లేదు నీకు లో సత్యం లేదు నువ్వు ఐడోలీడర్స్ గా తయారైనవు అని చూపించడానికి వరకు అవి జరిగినాయి నేను వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఆ రూమ్ లో ఉండి అప్పటి వరకు క్యాండిల్ పెరిగి అన్ని చేస్తున్నారు అప్పుడు పడనిది నేను అన్ని తలుపులు వేసుకుని కిటికీలన్నీ మూసుకొని ఇంటికి ఆఫీస్ పోయాక ఎడుతుంది అది క్యాండిల్ ఇట్స్ ఇంపాసిబుల్ కదా గాలి వీయడానికి అవకాశం లేదు ఎట్లా వాడేటాల ఇట్స్ నాట్ డూయింగ్ దాని అన్ని డీసెస్ పడేసాను అన్ని బొమ్మలు పడేసినా ఇంకా ఏం లేవు మా ఇంట్లో ఒక్కొక్క స్టాచ్యూ లేదు ఇంపోర్టెడ్ స్టాచ్యూ ఇంపోర్టెడ్ ఫొటోస్ ఉండేది మా ఇంట్లో జీసస్ క్రైస్ట్ మేడ్ ఇన్ జర్మనీ అట్లాంటి ఎంత లెవెల్ ఉండే అంటే మతపరమైన జీవితంలో అట్లా ఉంటాం అవన్నిటిని ఎంతో అంటే అటాచ్మెంట్ ఎక్కువ అటువంటి వాటికి రిలీజియస్ అటాచ్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి ట్రాపింగ్స్ అంటాం వాటిని యాక్చువల్గా అందరి నుంచి బయట చాలా కష్టం కానీ మీ మేడ్ ఏ ఎంటైర్ ఫ్యామిలీ దాని తర్వాత అందరం మీ కేమోటాఫిక్ అన్ని తీసుకుడేసినాం ఆడేసి దేవుని వాక్యాలు పెట్టేసినాం ఇంట్లో అక్కడి నుంచి మా లైఫ్ అంతా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది అండ్ ఐఫ్ డిస్ట్రిబ్యూటింగ్ బ్రెడ్ బ్రెండ్ ఆల్ దట్ అవన్నీ అయిపోయింది ఇంకే సైకిల్స్ మా అంతా చెట్టు కూడా కొట్టేసినాం ఇవన్నీ వింత ఉండొచ్చు నా లైఫ్ ఎప్పుడు చెప్పలేదు ఇవన్నీ స్టోరీస్ బట్ ఎనీవే ఈ రోజు యాక్చువల్ గా ఒక బ్రదర్ మ్యారేజ్ జరిగింది కాబట్టి మాకు ఇక్కడ క్రౌడ్ ఎక్కువ లేదు ఈరోజు సో ప్రాఫెసీస్ డీటెయిల్ గా అవుతాయని నేను కొంత హెజిటేషన్ పడతాను ఎనీవే వీ స్టిల్ హ్యావ్ టు సీ దాట్ అయితే ఈ నలుగురు దూతలు నా అట్లీస్ట్ కొంత క్లారిటీ మీకు వచ్చింది ఫస్ట్ టైం ఈ నలుగురు దూతలు దేవుని సేవల సాదృశ్యం దేల్ కరప్ట్ గైస్ కాబట్టి హౌ గాడ్ యూజస్ దేమ్ టు టీచ్ హీజ్ ఓన్ చిల్డ్రన్ సిక్స్త్ ట్రంపేట్ అంతా దానికి సంబంధించి బైబుల్ ఈస్ రిటర్న్ ఓన్లీ ఫర్ యూ అండ్ మీ not for any outsider idu eppudu ardam chesukovali bible lo unna prathi vakyam prathi prophecy only for the believers why because we are inside it anttadu the psalmist king david anttadu chapter 40 lo grandhamu chuttalani nenu unnan anttadu we are in this book israelites today are under the law even today yes but we are inside it కాబట్టి మన కొడుకు రాయబడింది ఇందులో ఉన్నాయి అన్ని మనకు వర్తిస్తాయి కాబట్టి ఈ ప్రాసెసెస్ అన్ని మనకు వర్తిస్తాయి హౌ హిస్ గోయిన్ టు పనిష్ హిస్ ఓన్ చిల్డ్రన్ ఇన్సార్ ప్రూవ్ చేసిన ద జడ్జ్మెంట్ మస్ట్ బిగిన్ లాట్ అండ్ దెన్ టు ఎందుకు వై హీ వానౌన్స్ జడ్జ్మెంట్ ఫస్ట్ టు దర్చ్ అక్కడ నుంచే అవర్ మినిస్ట్రీ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ Why does he want to punish the church first and then the rest of the world? Why? Because you are the one who can't see the world. Why does he want to punish the church first? And it will begin first at the church. And this day, you see that you have to demolish the church. You have to demolish the church. You have to demolish the church. You have to demolish the church. This is the prophecy. ద జడ్ హాస్ ఆల్రెడీ బిగన్ తెలుగులో తీర్పు దేవునింటి యొక్క ఆరంభ కాలము వచ్చి ఉన్నది ఇట్స్ ఆల్రెడీ కమ్ కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ మన టైంలో అది కల్మినేట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ నౌ గ్రాండ్ స్కేల్ కంక్లూడింగ్ ఆ ప్రాఫెసెస్ ఎందుకంటే న్యూ టైం మనకి బైబుల్ ప్రాఫెసెస్ ఎట్లా మిస్టేక్ ప్రభుత్వం చూపించింది ఏంటంటే అది ఒకసారి నెరవేర్పోయింది బ్రదర్ ఇంకా నెరవేరదంటారు దాట్ ఈస్ రాంగ్ ప్రాఫెస్ అంటిల్ వాటిని నేను తిరిగి తిరిగి రాపిస్తాను అందుకే కొరం మనం వినిపిస్తున్నాం వారికి దృష్టాంతంగా జరిగే యుగాంతం మీకు బుద్ధి కలడం వరకు ఇవి అంటే వారికి దృష్టాంతాలు జరిగినాయి లిటరలీ హ్యాపీ ఆ ప్రాఫెసిస్ వారికి దృష్టాంతాలు జరిగినాయి మీకు రాయబడ్డాయి అంటేంది మీకు కూడా జరుగుతుంది మీ టైమ్ లో కూడా సేమ్ ప్రాఫసెస్ రిటర్న్ వస్తాయి అందుకే మనము ఆ ఐగుప్తులా చూస్తాం కదా ఫ్లేగ్స్ పది ఆ ప్లేగ్స్ ఆ తెగుళ్ళు అవి న్యూ టెస్ట్మెంట్ గా కనిపిస్తాయి నీకు తెగుళ్ళు ప్రకటనకి వచ్చినా తెగుళ్ళు కనిపిస్తాయి అంటే ఇట్స్ గోయి టు హ్యాపెన్ సెకండ్ టైం బట్ ఇట్స్ గోయి టు హ్యాపన్ గ్రాండ్ స్కేల్ గ్లోబల్ స్కేల్ అక్కడ ఒక చిన్న ప్లేస్ లో గోషేర్ అనే ప్రాంతాలని జరిగింది బట్ మన టైంలో ఇట్స్ గోయిన్ టు హ్యాపన్ అక్రాస్ ద వరల్డ్ అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్ ఎందుకంటే నథింగ్ హ్యాపన్స్ టు మీ ఆంసో ప్రొటెక్టెడ్ ఆన్సో కంఫర్టబుల్ అనుకుంటున్నారు అనుకుంటా వీడిని పాటిస్తలేరు అందరికీ బిషప్ వస్తారు ఇక్కడ కంట్రెక్ నాకు ఇవి ఏం అర్థం కావు ఐ ఓన్లీ నో ఓన్లీ ఆఫ్ జీసస్ విల్ సేవ్ మీ కరెక్ట్ అంత మంచిది నీకు ఇవి తెలు నేను మొదట్లోనే మీకు చెప్పినా ఇవన్నీ మీరు చదవలేదా అంటాడు కదా మత్స్ వార్తలో మొదట ఏం రాయబడిందో మీరు చదవలేదా చదవమన్నాడు ఇవి ఇవి చదివి నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలా అప్పుడే నేను మాట్లాడతాడు హీ వాంట్స్ టు స్పీక్ టు హీస్ చిల్డ్రన్ ఎవడు వింటున్నాడు నీ ఓన్ సౌండ్స్ నీ ఓన్ మ్యూజిక్ సిస్టమ్స్ అని పెట్టుకుంటే ఆయన స్వరం నీకు వినిపించదు ఈ నలుగురు దూతలు ఎవరు అని అర్థం చేసుకోవడానికి ఈ నలుగురు దూతల క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఉన్నాయి వేరి వేరి సింబాలిక్ గా చెప్పబడ్డాయి చూడండి వెరీ క్విక్ గా చదువుతాను వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఆరవ దూత గూర ఊదినప్పుడు దేవేంద్రతను సువర్ణ పనిపీఠం యొక్క నుండి ఒక స్వరము యూఫ్రటిస్ అను మహానది యొక్క బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని గూర పట్టుకున్న దూతతో ఐదవ ఆరవ దూతతో ఉన్న ఆరవ దూతతో చెట వీటిని చూడండి ఫిఫ్టీన్త్ లో మనుషులలో మూడవ భాగమును సంహరింపవాలని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడేవి అంటే ఈ నలుగురు దూతలకి దేవుడు ఆజ్ఞాయిస్తున్నాడు మనుషులలో మూడవ భాగంని చంపడానికి సార్ డెత్ ఇప్పుడు మనం చూడబోతున్నాం ప్రపంచమొదట ద ఎక్కడ చర్చ్ కొంచెం చెప్పడానికి అస్తాం బయట చెప్పాము ఇది మనం బయట చర్చిస్తారా చెప్పాం ఈ వాక్యం ఎందుకంటే ది ఆర్ నాట్ రెడీ ఫార్స్ మెసేజ్ ఏ చరిత్రలో ఈవెన్ చూసే దెస్ట్ ఆఫ్ దెస్ట్ ది ఆర్ నాట్ రెడీ ఫర్ దిస్ మెసేజ్ ఎందుకంటే మనుషులలో మూడో భాగంను సంహరించటకు ఈ దూతలకి ఆగేసి దూతల చంపుతారా బట్ ఈ దూతలకి ఎందుకు ఆగేపించినట్టే మన దేశంలో వాట్ కైండ్ ఆఫ్ ఎయింజల్స్ ఆర్ దే వాళ్ళు ఎవరు వాళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చిండు మనుషులలో మూడో భాగాన్ని చంపడానికి అధికారం పొందుకున్నారంటే nothing happens without his knowledge kada devu yage lekunda em nerave rado man enta mandini champaraniki enduku aage ichchindu anapudu mana ardham chesukovali ee kanekit again peter uh, uh, letters lo chustham kada the judgment must begin at the house of the lord enduku anapudu mana ardham chesukovali ikkada annuni and all these 19 hours mana vaati gurinchi chaala discuss unnaru enduku why is going to permit those four angels to kill 1/3 modha maavante 1/3 కాబట్టి ఆ వన్ థర్డ్ ఎందుకు చంపాలనుకుంటున్నప్పుడే వాటి డిస్క్రిప్షన్స్ అన్ని మనం చాలా పోయిన వారం వారు కూడా ధ్యానించినాం తర్వాత వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా చంపుతారు ఉంది ఎట్లా చంపుతారని ఉంది ఇవన్నీ సింబాలిక్ గా చెప్పబడ్డాయి లిటరల్ కాదు లిటరల్ గా ఫైర్ వారి నోట్ల నుంచి ఫైర్ వస్తుంది వారి నోట్ల నుంచి సల్ఫర్ వస్తుంది అంటే ఎట్ల వస్తుందా నోట్ల నుంచి ఫైర్ వస్తుందా ఎవరికంట సల్ఫర్ వస్తుందా పోగు వస్తుందా ఎట్లా వస్తుంది ఆ పొగతో నీకు స్మోక్ దాగి పొగ వస్తుంది కరెక్ట్ ఆ పొగతో మనం చంపుడా వన్ వన్ ఆఫ్ పీపుల్స్ చనిపోతా ఇక్కడ వాక్యం ఇట్ పాసిబుల్ బట్ ఇది ఈ ప్రాసెస్ నెరవేరుతుంది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇట్ ఈస్ ఆల్రెడీ స్టార్టెడ్ భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతుంది అనేసి కొంతమంది చెప్తారు కానీ ఇట్ ఈస్ ఆల్రెడీ స్టార్టెడ్ నవ్ ఇట్ ఈస్ కంక్లూడింగ్ వీఆర్ లివింగ్ ఇన్ దోస్ థైమ్స్ మన టైంలో కంక్లూడింగ్ ఎందుకంటే మనం చూస్తాం ఆ కూడా హతశాష్ట్ర ఆ రోజు స్టార్ట్ అయింది అది అక్కడ కూడా స్టార్ట్ అయింది ప్రాఫెసిస్ కంటిన్యూ అయితేనే ఉంటాయి అంటిల్ హీ రిటర్న్స్ ఒక రోజు ఆగిపోతే ఇవన్నీ కానీ ఆయన వచ్చేసరికి వీళ్ళు నెరవేరుతాయి ఈ దూతలకి దేవుడు ఎందుకు ఆకెట్ చూడండి సింపుల్ లాజిక్ అనాలైజ్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇజ్రాలైట్స్ సీన్ చేసినప్పుడు ఏం చేసింది చెప్పండి ఎవరన్నా ఈ రోజు అని ఎనిమీ ఆ ఎనిమీ కింగ్డమ్ వచ్చి వీళ్ళందా బాడీ వీళ్ళని కొట్టి చంపి బానిసలాగా తీసుకుపోయింది ప్రభు అంటే దేవుడికి అనికరం చూపించి ఒక జడ్జిని లేపడము ఒక రాజును లేపడము ఆ రాజు వీళ్ళని ఆ బానిసత్వం నుంచి బయట తీసుకొని రావడము దాని కొంత రోజు వందనాలు ప్రభావ థ్యాంక్స్ ప్రభావ అని చెప్పాలా మళ్ళీ యథావిధి పాపంలో జీవించాలా మళ్ళీ ఇంకొక శత్రువు అప్పగించి అట్లా ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆల్ జడ్జెస్ చూస్తారు జడ్జెస్ పుస్తకంలో వెరీ సింబాలిక్ట్ ఇవన్నీ వాళ్ళు పాపం చేయాలా శత్రుకు అప్పగించాల దేవుడు శత్రు భారం పెరగాల వీళ్ళు ఏడవాలా ఏర్చి ప్రార్థన చేయాలా దేవుడు కనికరించి వాళ్ళకి ఒక న్యాయధిపతిని లేపాలా న్యాయధిపతి దేవ యుద్ధం చేసి వాళ్ళని విడిపించాల న్యాధిపతి సింబాలిక్ క్రైస్ట్ ఫోర్ షేడ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు కాబట్టి వాళ్ళు విడిపిస్తూ ఉంటారు వీళ్ళు తిరిగి మళ్ళా పాపం చేస్తుంటారు మళ్ళా పానిఫల్ అవుతా ఉంటారు ఓల్డ్ టెస్టిమెంట్ అంతా అదే అంటే ఎనిమికి అప్పగించేవాడు మన ప్రభు అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది న్యూ టెస్ట్మెంట్ గారు అక్కడ ఎనిమి అనేవాడు ఒక కింగ్ ఒక రాజ్యము ఒక నేషన్ ఆ నేషన్ వీళ్ళ మీదకి వచ్చి వీళ్ళని వీళ్ళని ఓవర్కమ్ చేసింది ఓవర్ పవర్ చేసింది తర్వాత బానిసలాగా తీసుకపోయినాక ఏడ్చన చేస్తే న్యాయధిపతి రావాలా వాళ్ళ విడుదల కల్పించాలా దాని తర్వాత కొంతకాలం హలలీ అస్తి పాట వాడాలా దాని తర్వాత యదవిధి జీవితం ఈ రోజు లేదా క్రైస్తవ జీవితం అట్లా సండే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఏ స్పిరిచువల్గా మండే టు సాటర్డే రొటీన్ లైఫ్ క్రిస్టియానిటీ అక్రాస్ ద వరల్డ్ సేమ్ ప్యాటర్న్ ఏ మార్పు లేదు ఏ మార్పు లేదు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వరకే ఈ ప్రాసెసెస్ నెరవేరుతున్నాయి కానీ మనం ఆల్రెడీ telusukona beta need the prophecies the judgment must begin at the house of the lord in english naudi teerpu devuni intro darama kalam already vacche anadu telugula it is already started at the new english start antadu it is going to come antadu telugulo kasthapadi it is already started antadu andike you should read english as well as telugu english advise it oh, it is going to happen somewhere in the future and all adino telugu lo it has already started and it is going to conclude now కాబట్టి ఈ కంక్లూడింగ్ టైంలో నిన్ను దేవుడు సేవలు ఏర్పరచుకున్నాడు ఇవి నువ్వు అర్థం చేసుకుని ఎంతమంది దేవుడి దగ్గరికి లీడ్ చేస్తుంది దట్ ఈస్ దవర్ కాల్ ఇవి ఎందుకు నాకు చూపిస్తుందంటే రీజన్ అదే వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని అనేకలను సిద్ధపరచాలి అఫ్కోర్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఎక్విప్ యువర్ సెల్ఫ్ నీకు అన్ని అవసరం చదువు అవసరము ఉద్యోగం అవసరము కుటుంబం అవసరము కుటుంబాన్ని పోషించుకోవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ యూటే దట్స్ దే దిస్ వరల్డ్ ఈ మేడ్ బట్ అట్ ద సేమ్ టైం ఈ విషయం అర్థం చేసుకోవాలను ఇది నిన్నెందుకు పిలిచిపోదు దేవుడు నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు ఇంతసేపటి నుంచి అలసిపోయినా చాలా మంది బట్ ఇక్కడికి ఎందుకు నీకు రావాలని ఆసక్తి కలిగింది నాట్ ఆన్ యువర్ ఓన్ ఏం ఇయ్యార్ ఇట్స్ ఖచ్చితంగా నేను చెప్తున్నా ఇట్స్ గాడ్స్ లీడింగ్ ఇవి అర్థం చేసుకోని ప్రాఫెసెస్ ఎందుకంటే నేను మీ కోనవరం కూడా చూపించిన ప్రకటన ఎందుకు క్రిస్టియన్ చర్చి వీటిని ధ్యానించదు ఇది ధ్యానించకపోవడం వల్ల వాట్ ఈస్ అిస్సింగ్ చూడండి ఈ నేను వాక్యాన్ని ముగిస్తా దీంతో మొదటి అధ్యాయము మూడవ వచనం ప్రంధమే మనం జరుగుతుంది ప్రగడం గంధం మొదటి అధ్యాయము మూడవ వచనం సమయము అంతేనా సమయము అంటే ఆల్మోస్ట్ ఇంకా నాడీ ఎనీ టైమ్ ఇట్ ఎండ్ అంట సమయము సమీపించింది అంటే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసరి ఇంకా టైం టైం కంక్లూడింగ్ సిక్స్త్ టమ్ పెట్ట టైం కంక్లూడింగ్ అనేది సైకిల్ ఆగిపోతుంది ఈ నేమంటాం కాలచక్రం సైకిల్ ఆఫ్ సీజన్స్ అంటాం కదా అది అది ఆగిపోతుంది అది గురించి మాట్లాడతాం కదా సమీపం అయింది కదా తర్వాత చూడండి గనుక గనుక కాలము సమీపించింది గనుక ఏం చేయాలి మీరు ఈ ప్రవచన వాక్యములు చదువువడును పాయింట్ నెంబర్ కంపల్సరీ చదవాలి ఈ ప్రవచనాలు రెండవది వాటిని వినడము సెకండ్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ వన్ చదవాలా పాయింట్ నెంబర్ టూ వినాలా మీరు వచ్చి వింటుంది ఇక్కడ మరి జరుగుతుంది రా పాయింట్ నెంబర్ త్రీ చూడండి ఏంటది గైకోనాల ఇది త్రీ ఫేజెస్ చదవాలా వినాలా గైకోనాల గైకోన బట్ ఏం తెలుసా మీ శరీరానికి కావాలా మీ అంట పెట్టుకోవాలి अंत प्राक्टी चेय गई, <Justheitemen>? दीक, दीक, गई वाला? वाला। दी डैजस्टा डूटा एनर्जी अद्दी गई चलवाल विजेस्ट कंडीशन चूँ अब धन्यु धन्यु क्रिस्टिया धन्यता हो ఈ మూడు చేసేది కాబట్టి బట్ నాకేమి వాళ్ళని చూస్తే నాకు బాధనే కాని ఐఎమ్ నాట్ లాఫింగ్ ఎట్ ది లాఫ్ చేసేది ఏముంది మన మన వాళ్ళే చాలా మంది ఉన్నారు మన క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అందులో లేరా క్లోజ్ పాస్టర్స్ బిషప్స్ ఆయన అంటున్నారు ఆ ఫస్ట్ టూ గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నాను ఎంతో మంది ఎండర్స్ తెలుసు నాకు బిషప్స్ అన్న ట్రాప్ అయిపోయిన బట్ దే విల్ నాట్ వేకప్ ఐ నో దే విల్ నాట్ ఇవి చుడర్ Our worry is all about the third group. The congregation. The girl is just a little. One day you can't stop. You can't stop. But it's trapped. I can't stop. I can't stop. I can't stop. If you look like a pastor. You see a little bit. I don't know how to get a pastor. In that mm -hmm. ah, confusion, it's trapped. Today, they are trapped. Actually, there is a prophecy which talks about they are being trapped. కాబట్టి ఆ ట్రాప్ నుంచి వారిని బయటికి తీసుకొని రావాలా అనేసి ఏ శులభ చెప్పింది అంత బలవంతుని ఇంట్లోకి నువ్వు దూరాలా దూరి వారిని పట్టుకొని రావాలా బయటికి అన్నది సో మీరు చెప్పండి బలవంతుడు ఎక్కడు బయటకుండా లోపల ఉండ లోపల నువ్వు మళ్ళీ లోపలకి పోయి దూరాల దూరాలంటే రాణి కూడా నన్ను రానియారు ఫస్ట్ టైం నా వాక్యం సెకండ్ టైం రాని సో మెనీస్టిల్ కాలనీ బట్ చాలా మంది ఫస్ట్ టైం లాస్ట్ అందుకే ఆ రోజు నేను స్ట్రాంగ్ గా వాక్యం ఇవన్నీ చూపించేసి వస్తా ఇంకెందుకంటే మళ్ళీ రానియరు కదా పర్టికులర్లీ మెయిన్ చర్చెస్ దే ఓట్ లెట్ మీ ఇన్ ఒక్కసారి అంటే మనమే బిర్ర బిగుతులేం హౌ గా ప్లాన్ గాడ్ లీడ్స్ Not for the sake of those two groups. We, we know. Why do we have to say this? We have to say this is compulsory. We have to say this is our religion. We have to say this is our religion. We have to say this is our religion. Whoever we have to say this is our religion. Except Jesus. But we have to say this is our religion. It's a well established fact. In no prophecy. It is to me. Two thirds will be cut off and die. అండ్ ఈజ్ ఎక్కడియా ప్రాఫెస్ చూపించానండి ద ఫస్ట్ టూ థర్డ్స్ అంటే అంటే టూ థర్డ్స్ అంటే అండ్ థర్డ్ థర్డ్ అనేది కాంగ్రిగేషన్ సో థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ ది చర్చ్ సిస్టమ్ టుడే పాయింట్ సిస్టమే బయట ఉంది ఇన్ విచ్ వి ఆల్ బిలాంగ్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తోలోషిప్ ఉండదు ఎందుకు ఉండదు అంటే వాడు వినడి ఇది నువ్వు వాని వినవు ఆ వాక్యం నీకు నిద్ర కూర్చుంది చర్చ్ పోతే హాఫ్ అన్ అవర్ కూర్చుంటే ఐ యూస్ టు బి అయర్ బాయ్ నేను చర్చ్ మధ్యలో కూర్చుంటే వాడిని ఎస్పీజి చర్చ్ లో మధ్యలో కూర్చుంటే సాంబ్రాని గీమ్రాని అన్ని వేసి సిల్వ మోయాలి ఇంత పెద్ద సిలువ సిల్వ మోసి చర్చి చుట్టూ తిరిగి రావాలా సిల్వ మోసుకొని ఆ రోజులల్లో చర్చ చుట్టూ తిరగాల గౌన్ వేసుకోవాలా చర్చి చుట్టూ తిరగాల అది మోసుకొచ్చి సిల్వని అట్లా పెట్టి వచ్చి కాంగ్రెజేషన్ సెంటర్ చర్చ్ మధ్యలో కూర్చోాలా పైన ఫ్యాన్ ఉంటుంది అంతే పాట అందుకోగానే పాట తర్వాత గాడు నిద్ర ఎప్పుడు నిద్ర పోడా తెలదు ఎప్పుడు మేలు కూడా నాకు తెలియదు మెసేజ్ కూడా అయిపోయింటది ఎంతమంది నేను గమనించో నిద్రపోతుంటే సెంటర్ అనేది అటుంటే అది క్రైస్తవ జీవితం మతపరమైన జీవితం మత్తుగా నిద్రపోతుంది బట్ యూ హెవ్ టు వేక్అప్ మనం మేల్కోవాలా ప్రభు మనల్ని మేల్ కాబట్టి ఇవి మనం చూడగలుగుతున్నాం నిద్రపోయే వాళ్ళు చూడలేడు బుద్ధి లేని కన్నె కానీ చూడలేదు ఇది బుధులేని కనియక నిద్రపోయింది కాబట్టి వీటిని చూడలేదు కాబట్టి తన ది వీటి ఎప్పుడు అడిపోయింది కూడా తన తెలియదు అందులో నూనె అయిపోయింది తెలియదు నూనె నింపుకుంటా ఉండాల ప్రతిరోజు నింపుకోవాలా అన్న అవసరం హోలీ స్ప్రిట్ అనంటే నీకు వాక్యం ఎవ్రీ డే ఫ్రెష్గా ఉండాలా నీకు అది ఆల్రెడీ నాకు తెలుస్తున్నదానికి నేను ఎప్పుడో నేర్చుకున్న ఫార్టీ డేస్ ఫాస్టింగ్ అన్నీ వచ్చేసి నాకు అనుకుంటే ఇచ్చాడు నేను ఏం తెలియదు అన్నట్టు ఎందుకంటే నీకు ఆల్రెడీ యూఆర్ క్లోజ్గా అమ్మైంది యూ హెవ్ టు వేట్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఫ్రెష్ మన్నా నీకు ప్రొద్దున్న ఇస్తాన అప్పుడు ఇవన్నీ కొత్తగా ఐ కెన్ బెటర్ అండ్ ఇవి కామెంటరీస్ లో దొరకవు ఇంటర్నెట్ లో దొరకవు ఐ కెన్ బెటర్ ఖచ్చితంగా దొరకవు ఎందుకు దొరకవు నీకు అర్థమే నాలు ఇంటర్నెట్ లో రాయడు ఇవన్నీ నేను రాయను ఇంటర్నెట్ లో దొరకవు కాబట్టి దిస్ ఈస్ మెయిన్ ఫర్ ఓన్లీ అల్ గ్రూప్ బికాస్ The main line church cannot sustain this message. I'm sure. Yes. I'm not arrogant. But I'm speaking truth. They are telling the truth. Do you think the problem is that you can take a picture of someone who has seen you? That's a good idea. If you take a picture of someone who has seen you, you get a picture of someone who has seen you. If you take a picture of someone who has seen you, I have experienced it. I have seen the picture of someone who has seen you in the world. I have seen this. ప్రేమిచంద్ అని మహబూబియా కాలేజ్ లో లెక్చరర్ ఉండే ఆయన సంస్క్రిత్ లెక్చరర్ అనుకుంటా ఆయన నడిపి చిన్నప్పటి నుంచి రక్షణలో ఎందుకంటే అన్ని తీసుకుంటున్నాను ఆయన వెరీ రీసెంట్ చనిపోయినాడు ఆయన చనిపోయినాడు కూడా నాకు తెలియదు ఆయన ఎక్కడు నాకు తెలియదు చనిపోయినా చాలా కాలం తర్వాత ఎవరి థర్డ్ పర్సన్ ద్వారా తెలిసింది అప్పుడు నేను సర్ప్రైజ్ అనే ఆగ్నిస్తాను ఆపర్చునిటీ టు సీహి నన్ను రక్షణలో కనిపించిన వాడు ఎక్కడు తెలియదు చనిపాడు మంచి అంటే చూడండి అది దేవుని కార్యం అంతే ఎందుకు చనిపోయింది అంటే అక్కడ టైం అయిపోయింది పర్పస్ ఫర్ గేమ్ వరల్డ్ అంతే అక్కడ వెళ్ళిపోయాడు మనం కూడా అంతే మన పర్పస్ ముగించుకోవాలి లోకంలో ఎప్పుడు తెలుస్తుంది నీకు నువ్వు పర్పస్ ఫుల్ఫిల్ అయింది అప్పుడు కదా ఇక్కడ ఉన్నది తెలియదు రొటీన్ లైఫ్ లో ఉంటే తెలియదు పర్పస్ అందుకే విలియం బూత్ గురించి ఎంతమంది తెలుస్తుంది విలియం బూత్ ఫౌండర్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అంటాడు వాళ్ళ భార్య మేర బూత్సూత మేర అనుకుంటా నాకు ఎంత మంది పిల్లలు కొట్టిన అందరినీ కనిపిస్తాను ఇరవై ట్వంటీ ఫోర్ చీరకు అందరినీ సేవ కల్పించింది అంట ఇంకా వాళ్ళకు కూడా సేవ కల్పిస్తారు అంటే అటువంటి ప్యాషన్ ఈ రోజు మనకు కనిపించదు నాకు ఒక పుడితే వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తా కూతురు పుడితే ఎంబీబీఎస్ చేస్తా కుటుంబాలే కలిసి జీవితా ఉన్నా కానీ సేవ కల్పిస్తా ఇప్పుడు ఎంత మంది క్రిస్టియన్స్ ని పరిశీలించేస్తున్నా గానీ ఓ ముస్లిం కన్వర్టా అని మిత్ర అయినారు కానీ ఎవరు వచ్చి పెళ్లి చేసుకోలేదు ఈరోజు గంభీరంగా అయింది పెళ్లి అబ్బాయి పెళ్లి గంభీరంగా పెళ్లి నేను అనుకున్నా కూర్చున్నప్పుడు నేను ఆడియన్స్ లో ఇది ఖచ్చితంగా యహో కలిగింది అంత గంభీరంగా జరిగింది గ్రాండ్ గా రిమోట్ విలేజ్ లో మినిస్ట్రీ మనకి ఊర్లలో చదువులు మధ్యలో గూడ్సలాల్లో ఉండే మధ్యలో సేవ చేసేటానికి అంత పెద్ద మెయిన్లైన్ చర్చ్ లో పాస్టర్స్ నిలబడి అంత బ్లేజర్లు వేసుకొని ఎంత గంభీరంగా జరిగింది చర్చ్ పెద్ద ఫుల్ నిండిపోయింది చర్చ్ మనస్తూ అన్నం గంభీరంగా అసలు ఎవరికి కుదవలేదు అంత పీస్ఫుల్ గా సిస్టమాటిక్ గా జరిగింది మ్యారేజ్ ఎక్కడ హిక్అప్స్ లేకుండా అవి దేవుడి కార్యములు అంటే మనం మటుకు ఆయన పని చేస్తా పోవాలా ఆయన మన పని చేస్తాడు అది నేను నేర్చుకున్నా మరోసారి లెట్స్ కీప్ డూయింగ్ హిస్ వర్క్ ఆయన మన పని మన పని చేస్తుంటారు మీరు మట్టు మీరు దేవుని సేవ చేసుకుంటా పోండి మీ బిజినెస్ ఆయన చూసుకుంటాడు వాటి ఆలోచించండి మీరు సిద్ధపడండి ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేస్తాం మనోదొచ్చి ప్రార్థాన చేస్తే మనం ఊహించుకుంటాం చేస్తుంది గడిపించి ఆశీర్వాదించి ఆత్మల భావన సంతానం తీసి మన ప్రభాన యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తొడైన గాకే హియర్ ప్రైజుల పూన్లో కుదేదేనా పా ఉ <essen collection> ఆ చిరునవ్వు ఆ తీయని